్రహ్మ श्रेय न मेस्तु त्वं सन्नोभि नशेव देवहि महि कंसनायको स्वस्ति न इंद्रो तष्टवः स्वस्ति न पुशा विश्ववेदाः स्वस्ति वस्त्राश्च आिश्चतेननि स्वस्ति नो बृहस्पतिर्ददातु ओम शान्तिः शान्तिः ృతుక్ష విచారి జాగ్రత్త వ్యవస్థలో మనకు ఒక జగత్తు అనుభవానికి వస్తుంది జగత్తు ఏ రూపంగా ఆ అనుభవాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏదో విడి విడివాటంగా ఉంటే అనుభవం అది అవగాహన రాదు దేవుటి అనుభవాలకు వస్తాము రాగద్వేషాలకు అతీతంగా నిలిచి అనుభవాన్ని అర్థం చేసుకోవాలి నా ఇల్లు నా భగ్ని నా భార్య నా పిల్లలు నా డబ్బు ఇలా మొదలు పెడితే నా బ్యాంక్ అకౌంట్ ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఏ అనుభవాన్ని విశ్లేషణ చేయలే ఇటువంటి ఈ నాది నాది పరాయి ఈ అనుభవాలన్నిటికీ అతీతంగా నిలబడి ఈ ఈ జగత్తు ఏమిటి కనుక చూసినట్లయితే వివిధ పదార్థములు అనుభవాలకు వస్తున్నాయి భిన్న భిన్నములైన పదార్థములు వాటికే భేదము అనిపే ఇక్కడ పరిభాషలో ఈ భిన్న భిన్నాలుగా అనుభవానికి వచ్చే పదార్థాల్లో కొన్ని ప్రాణవంతంగా కొన్ని ప్రాణం లేని విధాలు తర్వాత కొన్ని కటి లేవి కొన్ని కథలనేవి చరాచర జగత్తు అనుకో ఆ విధంగా అనుభవానికి అయితే మీకు ఏ పదార్థం అనుభవానికి రావాలన్నా దేశము కాలము ఉండాలి దేశకాలాలు లేని పదార్థానుభవం ఉండదు ముందు అదొకటి గమనించాలి ఇప్పుడు మీకు ఒక ఘటం అనుభవానికి వచ్చిందంటే ఘటము ఆకాశంలో స్పేస్లో కొంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తూ అనుభవాన్ని సపోజ్ ఇది మరీ తక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసిందనుకోండి మీకు అనుభవానికి రాదు యాటమ్స్ అనుభవానికి రావు మరీ పెద్ద వాల్యూమ్ ఆక్యుపై చేసిందనుకోండి అంటే ఇలాగా ఎటు చూసినా అదే అన్నట్టుగా ఉంటే కూడా ఒక పరిచ్ఛన్న రూపంగా అది మీకు అనుభవానికి కొంత వాల్యూమ్ను ఆక్యుపై చేసినప్పుడు మాత్రమే అది మనకు అనుభవానికి వస్తాం కాబట్టి అసలు ఆకాశాన్ని ఎలా డిఫైన్ చేశారంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్కి ఉండే ఎక్స్టెన్సివిటీ ఇస్ ది స్పేస్ అలా డిఫైన్ చేశారు అది కొంత ఘన వైశాల్యం అనకూడదు ఘన ఘన పరిమాణాన్ని కొంత వ్యాప్తి చెంది ఉంటుంది ఆ వ్యాప్తికే ఆకాశం ఉంటుంది ఆకాశాన్ని మనం ఆయుధంగా అర్థం చేసుకుంటాం కాబట్టి ఒక పదార్థం ఉంది అంటే దానికి వ్యాప్తి ఉంటుంది ఆ వ్యాప్తికి ఆలంబనంగా ఆకాశం ఉంటుంది తర్వాత కాలము లేకుండా మీకు పదార్థానుభవం అడగలు అది కూడా మేము తెలుసుకోదగ్గ విషయం ఉదాహరణకి మీకు ఎదుర ఒక ఘటాన్ని సెకండ్లో ఆరు ఆరో వంతో లేకపోతే సెకండ్లో మూడో వంతో మాత్రమే ప్రకాశించి చేస్తే మీకు ఘట జ్ఞానం కలుగుతుంది ఉదాహరణకి ఘటన ఎక్కడ పెట్టి సెకండ్లో మూడో వంతు అలా వెలిగి అలా ఆరిపోయేట్లా దీపాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఘట ఘటాన్ని మీరు కనీ సెకండ్లో మూడో వంతు మాత్రమే చూడగలిగారు అప్పుడు మీకు ఘట జ్ఞానం కలగదు ఘటజ్ఞానం కలగాలి అంటే ఆ ఘటాన్ని ఎంతో కొంతసేపు కనీసం ఒకటి రెండు సెకండ్లు క్రమంగా బ్రేక్ లేకుండా మీరు చూడగలిగా కాబట్టి కాలం యొక్క ప్రవాహంలో కొంత స్థానాన్ని ఆక్రమించినటువంటి పదార్థాన్ని మాత్రమే మీరు చూడగలుగుతారు ఇప్పుడు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అవి వాటి హాఫ్ లైఫ్ ఎంత ఉంటుందంటే అదే మైక్రో సెకండ్ అంటే అవి అలా పుట్టేసి ఇలా నశించేపటికి సెకండ్లో లక్ష వంతులు అలా పుట్టి ఇలా నశించేస్తాయి అటువంటి పదార్థాన్ని మీరు మీకు అనుభవానికి రాస్ట్రమస్ని బట్టి అలాగే ఉన్నాయని అనుకోవడమే తప్ప అది మన ఇంద్రియగోచరం అయ్యేది కాదు కాబట్టి వివిధము వివిధములుగా వైవిధ్యంతో అనుభవానికి వచ్చే జగత్తంతా కూడా దేశకాలముల రూపంగానే అనుభవానికి వస్తూ ఉంటుంది ఇది అనుభవం యొక్క పరిస్థితి ఈ అనుభవం ఇది అనుభవం అందరికీ కామన్గా ఉండే అనుభవం అంతా ఇది కామన్గా ఉండే అనుభవం కానీ మనిషి ఇటువంటి కామన్ ఎక్స్పీరియన్స్లో జీవించదు ఎలా జీవిస్తాడు ఇది నాది ఇది పరా ఇది ఈ వీడు నావాడు వీడు నావాడు కాదు వీడి మనిషి వీడి కోసము ఇలాగంటి ద్వంద్వాలలో ఉంటాడు ఆ ద్వంద్వాలన్నీ కూడా కేవలము మానసిక కల్పన తప్ప దాంట్లో ఏమీ యథార్థత లేదు అని మనం చూస్తూ ఉన్నాం కనుక ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే మనకి జాగ్రత్త వస్తువుల అనుభవానికి వచ్చే జగత్తు గలదో ఇది మిథ్య మిథ్య అంటే హుళక్కి అని అంటారు ఈ హుళక్కి అనే మాట విన్నారా మీరు ఓకే అంటే హుళక్కి అంటే అసలే కనపడని దానిని హుళక్కి అని చెప్పరు ప్రసక్తశ నిషేధ అనే ఒక శాస్త్రం అది ప్రసక్తమైనప్పుడే దాన్ని నిషేధిస్తారు ఇప్పుడు తాడుందనుకోండి అందరూ తాడని అనుకుంటున్నప్పుడు ఇది తాడు పావు కాదు అని చెప్పడం అవసరం అక్కడ కొంత బంధాంధకారం ఉండి అంటే సరైన వెంతులు లేక అది తాడుని చూసి పాగనుక్కుని ఎవడైనా భ్రమపడినప్పుడు అయ్యా అది తాడని కాదయంది పాము కాదు అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి అక్కడ మీకు అనుభవానికి రా వచ్చే ప్రసక్తే లేనప్పుడు అనవసరం అలాగే జగత్తును నిషేధిస్తున్నాము అంటే అనుభవానికి వస్తోంది కాబట్టే నిషేధించాల్సి అది సుతరాము అనుభవానికి రాని సుచ్ఛములు ఉంటాయి సుతరామం అనుభవానికే రావు ఉదాహరణకి పిందేటి కొమ్ము ననుక్కోటే అది అనుభవానికే రాదు అలాగే మనుష్య శృంగం మనిషి కొమ్ము కూడా అనుభవానికి రాదు ఇప్పుడు ఆన్ ఇవాడు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఏ నాకు తెలియదు కానీ దాంట్లో మనుష్య శృంగం ఆ మనుష్య శృంగాన్ని చూడగానే ఇది ఫేక్ అని మనకు తెలిసిపోతుంది ఎందుకంటే అది మనం టీవీ అనుభవానికి వచ్చేది కాదు కాబట్టి అది అనుభవానికి వచ్చిన సందర్భంలోనే దాన్ని నిషేధించే అవసరం ఉంటుంది కాబట్టి రక్తుసత్వాన్ని ఇది లేదు అని చెప్పాల్సి ఉంది అలాగే ఈ జగత్తు అనుభవానికి వచ్చే జగత్తు ఏదైతే ఉండదో ఇది ఉంటే కనబడ్డవే కానీ ఉంది ఏం చెప్పడానికి మీరు లేదు దృశ్యతే నటు అస్థి ఉంది అని చెప్పడానికి మీరు లేదు కనబడుతోంది అని మాత్రమే దాన్ని మిథ్యాంక కాబట్టి అసత్ కనబడుతున్నా ఏది లేదో దాన్ని నిత్య అటువంటి ఆ విత్యా అనే పదము అయ్యాది కనబడుతోంది కానీ లేదు అని చెప్పడమే కాకుండా అది లేకున్నా ఎందుకు కనబడుతుందో కూడా చెప్తుంది ఆ పదం అది ఇంద్రియములు మనస్సు పరస్పర సంబంధాన్ని బట్టి కనబడుతోంది కానీ అక్కడ యథార్థంగా లేదు అనే ఆ అర్థం ఆ పదంలో దాగి ఉండదు ఎన్ని ఇప్పుడు దేశకాల భేదములు దేశము కాలము భిన్న భిన్న పదార్థములు ఇవి కదా జగత్ అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే దేశములో మీరు విభాగాలు మీ అనుభవానికి తెలుసుకుంటున్నారా లేదా ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ అనే విభాగాలు ఉన్నాయి ఈ విభాగములు ఇవి యథార్థములు అనే అనుకుంటున్నారా లేకపోతే కల్పితాలని అనుకుంటున్నారా మీరు జ్యోతిష్ శాస్త్రం వాళ్ళని వెళ్ళినా అడగద్దు మీరు వాళ్ళని అడిగారంటే మీకు తెలుసున్న విభాగాలు కాకుండా ఇంకో డజన్ కూడా వాళ్ళు విభాగాలు పెడతారు వాళ్ళు విభాగాల కోసమే ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళని మీరు కన్సల్ట్ చేయద్దు ఆ టాపిక్ లేరు కాబట్టి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటిది ఇది కేవలము దేశ సమష్టి కల్పితము అంగీకరిస్తారా దేశ సమష్టి ఎందు అసలు ఒక వ్యవస్థ శాస్త్రంలో తూర్పు అంటే ఏంటి సూర్యుడు అది తూర్పు అని ఇంకో వ్యవస్థ ఏంటో తెలుసు నేను ఎటు ముఖం పెట్టి కూర్చుంటానో అది తూర్పు నేను సౌత్ తిరిగి ధ్యానం చేస్తున్నాను ఒక ఆయన ఉన్నాడు ఎమాయా స్వామిజీ ఏదో పెద్ద పండితులు అలా సౌత్ ధ్యానం చేస్తున్నాను అంటే నేను కళ్ళు ఆ ఇది తూర్పులు అన్నా అంటే తూర్పు ఆయన అంటే మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు చదువుకున్నారు ఎందుకంటే నేను ఎటు తిరిగి పుట్టిందే అదే తూర్పు కానీ నా తూర్పు మీ తూర్పు ఒకటిగా ఉండాలి అందుకోసమని సూర్యుడు తిరగడం అన్న అప్పుడు కూడా నీరు తిరిగిందే తూర్పు తూర్పు డెఫినేషన్ ఏంటంటే నీవు సూర్యుడికి ఎదురకుండా నిలబడుము ఎందుకంటే అందరికీ ఒక కామన్ ఉండడం సపోజ్ నేను ఇంటి తిరిగి కూర్చుని మీరు ఇంటి తిరిగి కూర్చుని మీ తూర్పు వేరు నా తూర్పు వేరు దానివల్ల నష్టమే మీ పని మీకు అవుతుంది నా పని నాకు అవుతుంది కానీ మనందరికీ ఒక కామనాలిటీ ఉండాలనుకుంటే మన అందరం కలిసి ఒకే వైపు తిరిగి వ్యవస్థలో చేసుకోవాలి అందుకోసం సూర్యుడు అంత సూర్యుడు వైపు నిలబడి నిలబడు నీకు ఎదుర్కుండా ఉన్నది తూర్పు అని రెఫరెన్స్ పాయింట్ ఇచ్చాను ఎక్కడైనా రిఫరెన్స్ పాయింట్ ఇచ్చారంటే అది నీ అది సాపేక్షం అయిపోతుంది మీరు అది అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఇది సూర్యుడు అస్తమించబోతున్నాడు ఇది పడమర పశ్చాత్ ఇప్పుడు ఈ ఈ ఘటన ఎక్కడుంది నాకు పడమరలో ఉంది నేను ఇప్పుడు ఒప్పులేదు దిగి వచ్చి అక్కడ నిలబడ్డాను అనుకోండి అప్పుడు అది నాకు అయిపోయి ఉంటుంది తూర్పులో ఉంది కాబట్టి సాపేక్షం అయిందా లేదా కాబట్టి తూర్పు పడమరాయి అన్నీ కూడా మనకు అనుకూలంగా మనకి పెరిగితే సప్రయోజనత ఉంటుంది బాంబే వెళ్ళాలంటే పడమరాయికి వెళ్ళాలి అలాంటి సప్రయోజనత ఉంటుంది అంత మాత్రం చేత అది యథార్థం అయిపోదు కాబట్టి తూర్పు పడమరాయి ఇత్యాదులన్నీ కూడా దేశ సమష్టి ఎందు కల్పించదు ఇప్పుడు ప్రతిపాదన జాగ్రత్తలోనే జాగ్రత్త గురించి చెప్తున్నాం అలాగే కాలము రోజులు ఉన్నాయి కదా మనకి సంవత్సరాలు నెలలు వారాలు రోజులు గంటలు నిమిషాలు క్షణాలు సెకండ్లు ఇలా ఇవ్వ సో నిజానికి క్షణము అనే పదమే సెకన్ అయింది క్షణాలు ఉండే కాసాను సెకండ్ అవుతుండ అది ఓ డి అదనంగా పెట్టినా దాన్ని ప్రొనౌన్స్ చేయరు క్షణ బికమ్స్ కాబట్టిమేష బికమ్స్ నిమేష నిమిషయే మినిట్ అవుతుంది ఏదో రకంగా అవుతుంది సో హోరా బికమ్స్ అవర్ హెచ్ఓయునివే ఈ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ సోమవారం మంగళవారం ఇవన్నీ కూడా ఈ వారాలు ఇవన్నీ కూడా యథార్థమవుతున్నాయి సోమవారం పొద్దునికి మంగళవారం పొద్దునికి తేడా ఏంటి మనస్సు కల్పించిన తేడా మినహాయిస్తే అసలైన తేడా ఏమైనా ఉందండి సోమవారం పొద్దునికి మంగళవారం పొద్దున్నకి ఏ తేడా లేదు పొద్దున్న లేవడం కాఫీ తాగడం ఇదంతా సోవరం అయినా వగలవరం అయినా వుధవరం అయినా లో డిఫరెన్స్ అందులో డిఫరెన్స్ ఉంటుందా ఏం డిఫరెన్స్ ఉండదు ఉంటే మనం అనుకోవడం మీ నిద్రలేస్తారు కాఫీ తాగుతారు ఇవాళే ఏం అని అడుగుతారు ఎందుకు అలా ఎందుకు వచ్చింది ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఒక వారానికి మరో వారానికి తేడా లేదు కాబట్టి అడగాల్సి వచ్చింది యథార్థంగా తేడా ఉంటే అడగడం ఎందుకు ఇది కాపీయా టీయా అని అడుగుతారా అడగ ఇవాళ సోమవారం మంగళవారం అని అడుగుతారు ఎందుకంటే బ్యాంకింగ్కి తేడా లేదు ఏదో ఒక తేడాని మనం కల్పించుకోవాలి కాబట్టి ఆ కల్పించుకునేది ఏదో అందరితో పాటు మనం కూడా కల్పించుకుందామని ఒక నిర్ణయం చేసుకుని అడిగించే మంగళవారం వాళ్ళు చెప్తే ఓహో మంగళవారం అయితే చెడ్డ రోజు అంటే అట్ల ఇక అది చూశాను మీరు స్వామికి దయచేయండి మంగళవారం చెడ్డ తిందుకేయండి ఓ మంగళవారం చెడ్డది ఎందుకైంది దాని పేరు మంగళవారం కదా లేదు అది మంగళవారం అని అన్నామే వాస్తవానికి అది అమళవారం అది అందుకోసం అయినా అమళవారం అనడానికి వదులు మంగళవారం పోనీ మంగళవారం అన్నాను అంటే అలా వద్దు అమంగళవారం అంటే అమంగళం వచ్చిపోతుందని భయం ఆ భయంతో ఆ డ్రాప్ చేసి మంగళవారం మంగళవారం అనుకోండి ఇది చెడ్డరోజు కానీ మనం మంగళ మంగళం అనుకుంటే మంగళం జరుగుతుంది కామలను భయాలతో మానవులను వస్తాం అలా వర్కౌట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మంగళవారము అండ్ సోమవారము వాట్ ఈస్ ది డిఫరెన్స్ దర్ ఇస్ నా డిఫరెన్స్ కాబట్టి ఈ వారములు వచ్చే మాసములు ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది ఆ విషయం సో ఇవన్నీ కూడా కాల సమష్టి అంటూ కల్పితము ఎవరండి కాల సమష్టి కాల సమష్టిలో విభాగాలు ఏం లేవు అయినా మనస్సుతో మనం ఆ విభాగాల్ని ఓకే తర్వాత నేను నువ్వు ఇది అది ఉన్నాయి ఇప్పుడు ఇవి పదార్థము నేను నువ్వు ఇది అది ఇప్పుడు నేను అంటే అది ఆ ఉనికి ఉండడం ఆ ఉనికికి ఒక పరిధిని మీరు కల్పిస్తే అది నేనే కాబట్టి అదే ఉనికికి ఇంకో పరిధిని కల్పిస్తే మరో రకమైన పరిధిని కల్పిస్తే నువ్వు ఇది ఎలాగంటే ఇప్పుడు బంగారుపు ఆభరణలాగా చేసి అలాగా ఒక చైన్ లాగా చేసి ఆ చైన్లో మొక్క తీసి నెడలో పెట్టుకుంటే నెట్లస్ అయింది ఇంకో మొక్క తీసి చేతికి కట్టుకుంటే కంకణం అయింది ఇంకో ముక్క తీసి మొల కట్టుకుంటే మొలమంటే మేఖల అయింది సంస్కృతంలో మేఖల అంట అదే అదే బంగారం ఉండే ఇంకోటి ఇంకోటి ఏం కాదు అదే బంగారం కాబట్టి అదే విధంగా ఒకే ఉనికి ఎగ్జిస్టెన్స్ దానికి ఒక కండిషనింగ్ దాని నెత్తి మీద కొన్ని లక్షణాలు పెట్టి నేను అన్నా మరో అది మీకు అనుభవానికి వచ్చి ఉనికి ఈ ఈ దేహం ఎలా ఉన్నది అని అనుభవం కలుగుతుందో ఇంద్రియాల్ని మనస్సును బట్టి అలాగే ఈ ఘటము ఉన్నది అనే అనుభవం కలుగుతుంది ఇంద్రియాల్ని మనస్సును బట్టే కలుగుతుంది కానీ ఈ ఉన్నది అనే ఆ మీరు మరొక ముసుగో తొడుగో తగిలించి ఇది అన్నారు నువ్వు అది ఉనికి ఒకటే అనుభవానికి వచ్చే తీరు కూడా ఒక్కటే దాన్ని ఆ ఎగ్జిస్టెన్స్ అది ఆ చైతన్యంలో అరుఢమై ఆ చిరాకాశంలో అరూఢమై సద్రూపంగా అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చేప్పుడు అలాగే వస్తుంది సద్రూపంగానే అనుభవానికి వస్తుంది ఇప్పుడు గదిలోకి వెళ్ళగానే మీకు అనుభవానికి వస్తుంది ముగ్గు ద్వారా అనుభవానికి వస్తుంది ఏమన్నా అనుభవానికి వస్తుంది ఒక పరిమళ పదార్థము ఉన్న యొక్క ఉనికి అనుభవానికి వస్తుంది పరిమళము ద్వారా ఉనికి అనుభవానికి వస్తుంది దానికి మీరు మల్లెరు రోజారు అనే ఓ పేరు మీరు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న పేరు కానది అది అది ప్రకటించదు నేను మల్లెని అని అది నేను రోజాని అన్నదేమీ చెప్పదు అది వీడు చెప్తాడు వీడు అనుభవాన్ని పరిచ్ఛం చేసి ఒక కండిషన్ చేసి వీడు చెప్తాను కాబట్టి నేను నువ్వు ఇది అది అనే ఈ విభాగం అంతా కూడా అఖండమైన సత్తులందు కల్పితము సత్తు యొక్క సమష్టి ఎందు కల్పితము కావండి కాబట్టి దేశ సమష్టి ఎందు దేశ విభాగము కల్పితం కాల సమష్టి ఎందు కాల విభాగము కల్పితము సో సత్తు యొక్క సమష్టి ఎందు సద్విభాగము కల్పితం ఈ దేశ కాల సత్తులు సమష్టి వాటికి అన్నిటికీ కలిపి బ్రహ్మ అని పేరు దేశ సమష్టి కాల సమష్టి సత్సమష్టి ఇవి మూడు వేరువేరు కాదు ఇప్పుడు ఒకటే ఒకే పరబ్రహ్మ ఎందు సత్సమష్టి దేశ సమష్టి కాల సమష్టి ఆరోపించకుంటూ ఉన్నాయి మీకు వ్యష్టిగా ఘటము ఉంది అంటే ఘట దేశము ఘట కాలము ఘటమనే తత్ అన్ని కలిసి ఉంటాయి వాటిని విడదీయడం కుదరదు దేశ కాల పదార్థముల విభాగం కుదరదు అలాగే సమష్టిలో కూడా అదే నియమం వర్తిస్తుంది కాబట్టి దేశ సమష్టి కాల సమష్టి పదార్థ సమష్టి లేక ద్రవ్య సమష్టి లేక సత్ సమష్టి ఈ సమష్టిలన్నీ కూడా ఈ సమష్ఠులన్నిటికీ కలిపి ప్రోకు అని దేశ సమష్టికి కాల సమష్టికి పదార్థ సమష్టికి కలిపి ప్రకృతి అని పేరు ఈ ప్రకృతి ఆ పరంపరము కల్పిత ఇది ప్రతిపాదన ఈ విధంగా మొత్తం జాగ్రత్త అనుభవానికి వచ్చేటువంటి ఈ సమష్టి ఆ సమష్టిలో నేను వ్యష్టిగా అంతర్గతమై ఉంటా ఈ సమష్టి వ్యష్టిగా నేను సమష్టిలో కలిసిపోతుంది ఈ సర్వము మనకు ఏదైతే అనుభవానికి వస్తూ ఉన్నదో అది వాస్తవంగా ఉన్నది కాదయా కనబడుతాను అనుభవానికి రావడం వల్ల కనబడడం అన్న ఉంటాయి కనబడిదే కానీ ఉన్నది కాదయ్యా ఇది మిథ్య ఇది హులక్కి ఆ ఇంద్రియాలను బట్టి మనస్సును బట్టి ఆ మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి మనస్సు యొక్క చలనాన్ని బట్టి అలా కనపడుతుంది ఫిలిం యొక్క రొటేషన్లను అనుసరించి సినిమా కనబడ్డట్టుగా ఇది ఒక దీర్ఘ స్వప్నము ఇది దీర్ఘమైన హాలుసినేషన్ విభ్రమము ఇది యథార్థం కాదు అని అది సరి అది ప్రతిపాదన అది సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి దృష్టాంతమేమిటి అంటే స్వప్నము దృష్టాంతం స్వప్నానికి జాగ్రత్తకి ఏదో కొన్ని అంశాల్లో భేదం ఉన్నమాట వాస్తవమే అందుకోసమే వాటిని వేరువేరుగా లెక్క పెట్టాం ఐడెంటికల్ అయితే ఒకటి రెండు నల్ల ఎందుకు లెక్క మూడు మూడు అవస్థలను లెక్కపెట్టాం కదా కాబట్టి అవస్థలో భేదాన్ని చెప్పటానికి తగ్గంత తేడా వాటిల్లో ఉన్నమాట వాస్తవమే కానీ యథార్థత తత్వము అనే అంశంలో భేదమేమీ లేదు సర్వసామ్యమే జాగ్రత్త అవస్థ యొక్క అనుభవములు స్వప్నావస్థ యొక్క అనుభవముల సుతరాము హుళక్కి పూర్తిగా విద్య సర్వసామ్యము సో సత్వము ఉందా లేదా అనే అంశంలో మటుకు అనుభవానికి వచ్చే తీరులో కొంచెం భేదం ఉన్న మాట వాస్తవం స్థాని భేదం స్థాని ధర్మంలో ఏదో కొంచెం భేదాలు ఉన్నాయి సో మరీ జాగ్రత్త అవస్థలో కళ్ళు అవి పనిచేస్తుండగా చెంగులు అవి పనిచేస్తుండగా మనస్సు కూడా పనిచేస్తుండగా మరీ భయంకరము మరీ ఘోరైన ఘోరాది ఘోరమైన కల్పనలు చేసే అవకాశం ఉండదు స్వప్నావస్థలో ఇటువంటి కండిషనింగ్స్ ఏమి ఉండవు కల్పనలు ఎలా పడితే అలా చేసుకుంటూ పోవచ్చు అది ఆ దాని స్థాని ధర్మం దీని స్థాని ధర్మం రివర్స్లో కూడా ఉన్నాయి జాగ్రత్త అవస్థలో మీకు ఆ అనుభవాలు చాలా క్రిస్టలైజ్డ్గా ఉంటాయి ఘనంగా ఉంటాయి గట్టిగా ఉంటాయి ఎందుకని ఇంద్రియములు మనస్సు కలిసి పనిచేస్తూ ఉంటాయి కదా స్వప్నావస్థలో అనుభవాలు చాలా లూజ్గా ఫీజీగా ఉంటాయి ఎందుకంటే కేవలం మనస్సు యొక్క చాలం తప్ప ఇంకేది అటువంటి భేదం కూడా ఆ భేదము ఉందో ఈ భేదము పాజిటివ్ భేదము ఉందో నెగిటివ్ భేదము ఉందో అలాంటి భేదాలు ఉందన్నమాట వాస్తవమే కానీ సత్యత్వము యథార్థత రియాలిటీ అనే అంశంలో ఉంటూ సర్వసామ్యమే కానీ ఏ భేదము లేదు ఇది ప్రతిపాదన ఇంకా అలా గుర్తు చేస్తూ ప్రతిపాదన ఈ ప్రతిపాదనకి ఎగ్నెస్ట్గా ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి ఇంకా మీ మనసులో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా వస్తాయి ఏది వదిలిపెట్టాలి ఎందుకంటే ఆరు మాసాలు జాగ్రత్తని స్వప్నాన్ని పెట్టుకుని ఆపాదించాలంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పేయ కాబట్టి అవన్నీ వస్తాయి ఒక ఆర్గ్యుమెంట్ని గట్టిగా కన్సిడర్ చేశాం అది అపూర్వ ఆర్గ్యుమెంట్ దాన్ని కన్సిడర్ చేసాం చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దాని పక్కన ఇప్పుడు ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సదసద్విభాగ ఆర్గ్యుమెంట్ వస్తుంది సదసద్విభాగము అనే ఒక ఆర్గ్యుమెంట్ ఒక ఆర్గ్యుమెంట్ పేర సదసద్విభాగము ఈ సదసద్విభాగ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అంటే పూర్వపక్షం సదసద్విభాగ సంబంధించిన పూర్వపక్షం ఏదైతే ఉందో దీనిని ఒక చక్కటి శ్లోకంలో ప్రతిపాదించాలి అనుభవస్వరూప అనే ఒక వ్యాఖ్యాన టీక చాలా ప్రాచీనమైన దాంట్లో ఒక శ్లోకంలో ప్రతిపాదించాలి ఆశామోదక తృప్తాయే ఏ చౌపార్జిత మోదకా కష్టమే ఉండదు కొంచెం మీరు మనసు పెడితే చాలా సరళంగా ఉంటుంది శ్లోకం కూడా సో రసవీర్య విపాది పుల్యం తేషాం ప్రసజ్యతే అని ఒక శ్లోకం ఉంటుంది వరపక్షం చెప్తున్నారు ఇప్పుడు ఈ పురపక్షానికి సదసద్విభాగ ఆర్గ్యుమెంట్ అని పేరు ఈ ఇక్కడ ఉండే రెండు కారికలు ఈ ఆర్గ్యుమెంట్ని అవి హ్యాండిల్ చేస్తారు ఈ రెండు కారికలు చూద్దాము ముందు అసలు భాష్యకారులు అనుకుంటున్నారు అని చూద్దాం అపూర్వత్వాశంకా నిరాకృతృష్టాంతం జాగ్రత్త చూడండి ఆ స్వప్నదృష్టాంతే పదాన్ని పునఃస్వప్నతు అన్వయించకూడదు వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి స్వప్న దృష్టాంత అపూర్వత్వాశంక నిరాకృత్య స్వప్నము జాగ్రత్తకి దృష్టాంతంగా చెప్పుకొస్తున్నాం స్వప్నం మిథ్య కాబట్టి జాగ్రత్తగా అది దృష్టాంతం ఉంటే జాగ్రత్త కూడా మిథ్య ఉంది చెప్పుకొస్తూ ఈ దీని ఒక ఆశంక అభ్యర్థి స్వప్నం దృష్టాంతం కాలేదు ఎందుకంటే స్వప్నంలో అపూర్వత్వము ఒకటి ఉండదు ఎప్పుడు ఎన్నడు కని విని ఎరగనివన్నీ దాంట్లో ఉంటాయి జాగ్రత్తలో అలా కనపడం జాగ్రత్తలో మనకి తెలుస్తున్నవే కనబడుతూ ఉంటాయి అని వీడి ఆశంక కాబట్టి స్వప్నానికి జాగ్రత్తకి భేదము ఉన్నది కాబట్టి జాగ్రత్తకి స్వప్నము దృష్టాంతంగా పలికి రాదు అని ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొని చెప్పారు దాన్ని పక్కన పెట్టాం నిరాకరించాం నిరాకరించి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పబోతున్నారు దూర ప్రదర్శనంటే పునః మళ్ళీ అదే పాట పాడబోతున్నారు కొత్త పాట ఏం లేదు ఏమిటా పాట జాగ్రత్త భేదనాం స్వప్న తుల్యత ఓ కొద్దిసేపు జాగ్రత్తకి స్వప్నానికి పోలిక కుదలదయా అనే ఆర్గ్యుమెంట్ కన్సిడర్ చేసి దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ బలంగా జాగ్రత్తలో విభిన్న భిన్నాలుగా అనుభవానికి వచ్చే ఏ ప్రపంచం ఏదైతే కలదో అది స్వప్నతుల్యము అది స్వప్నంతో సమానము అని దాన్నే ప్రపంచయం ఆహా దాన్నే మరింత వివరంగా చెప్పడం కోసం ఈ కార్యక్రమం పట్టుకొస్తున్నాడు ఏమిటి ఆ కార్యక్రమ అంటే స్వప్నవృత్తావతి త్వంతశ్చేత ఈ కార్యక్రమం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ సదసద్విభాగ ఆర్గ్యుమెంట్ ఏమిటో చెప్పి నేను మీకు ఆ కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆశామోదక తృప్తా ఏ ఏ చెపార్జిత మోదకా ఇప్పుడు సదసత్ విభాగం అంటే ఇప్పుడు మన జాగ్రత్త అనుభవం తీసుకోండి జాగ్రత్త అవస్థ తీసుకోండి దీంట్లో కొన్ని పదార్థములు ఉన్నవి కొన్ని పదార్థములు లేవు ఇప్పుడు ఈ టేబుల్ మీద ఘటము ఉన్నది ఈ టేబుల్ మీద పిల్ల లేదు ఇది ఘటము సత్ ఉంది కదండి ఇందుకో ఘటం ఒక్క పిల్ల ఎక్కడుంది లేదు ఒక్క పిల్ల అసత్ కాబట్టి జాగ్రత్త వ్యవస్థలోనే అసత్ అనే విభాగం ఉంది కదా ఉందా లేదా కానీ మీరేమంటున్నారు జాగ్రత్త అవస్థలో ఉండే పదార్థములన్నీ కూడా స్వప్నావస్థలో ఉండే పదార్థములతో తుల్యము అంటున్నారు స్వప్నావస్థలో ఉండే పదార్థములను మీరు ఏ కేటగిరీలో వేస్తారు సత్తులో వేస్తారా అసత్తులో వేస్తారా అసత్తులో వేస్తారు స్వప్నావస్థలో మొత్తం ఎన్ని అన్నీ అసత్తులో విడిపోతాయి కానీ జాగ్రత్త ఉన్నవన్నీ కూడా అసత్తు అని మన అనుభవం జాగ్రత్త అనుభవం ఎలా ఉందంటే కొన్ని సత్తులని కొన్ని అసత్తులని ఉంది చూడండి జాగ్రత్త స్వప్నతుల్యము అనే సిద్ధాంతం చెప్తే మీరు దానికి ఎగ్నెస్ట్గా మీరు పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు మీరేం పట్టుకు మీరు పట్టుకొచ్చే ఆర్గ్యుమెంట్లు ఎలా ఉంటాయటో ఒకసారి ఆర్గ్యుమెంట్ అదే అందరూ కూడా సచవంటే అలాంటిదో ఆర్గ్యుమెంట్ ఒకటి పట్టుకొస్తారు రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి కంటిన్యూటీ ఉంది కదా మీరు చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్ ఈ అంతకంటే పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు భాష్యకం చెప్తారు మీరు ఈ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్లు వస్తాయి అవేమీ మిగలవు కానీ మీరు ఊహ కూడా చేయలేని అర్థమట్లు మొన్న వస్తాయి ఇప్పుడు జాగ్రత్త పదార్థములలో కొన్ని అసంత్ అనేది మనకు అనుభవంలో ఉంది ఇటు అన్ని అసంత్ సదసత్ విభాగం స్వప్నంతో సంబంధం లేకుండా స్వప్నాన్ని పక్కన పెట్టు జాగ్రత్తలోనే సత్తు అసత్తు అనే విభాగం ఉందా లేదా ఇవి సత్తు ఇవి అసత్ అనే విభాగం మాకుంది ఏ కుందేటి కొమ్ము సత్తా అసత్త అసత్ కుందేరు సత్తాత్త సర్ర కొమ్ము సదు కుంది మనుష్య శృంగము అసద్ తర్వాత భర్ర భ కనపడకపోయినా భర్ర కొమ్ము సత్త అని ఒకవేళ ఈ వాని డా మనుష్య శృంగం కనపడుతున్నా కూడా అది అసత్తని అంటాం మేమేమంత తెలివి తక్కువ వాళ్ళమేం కాదు కాబట్టి జాగ్రత్త అనుభవంలోనే కొన్ని సత్ కొన్ని అసత్తు మాకు స్పష్టంగా తెలుస్తుంటే నువ్వు మొత్తం ఈ జాగ్రత్త అవస్థలంతీ కూడా కట్టకట్టేసి స్వప్నావస్థతో సర్వసామన్యము ఉంటే అప్పుడు ఏమైంది ఈ జాగ్రత్తలోనే అసత్తులు అసత్తులయ్యాయి జాగ్రత్తలోనే సత్తులు కూడా అసత్తులయ్యాయి ఈ అంగీకారం ఎలా అవుతుంది దిస్ ఈజ్ సంథింగ్ నాట్ యాక్సెప్టెడ్ అసత్తులు అసత్తులు అవ్వడం వరకు బాగానే ఉంది సత్తులు కూడా అసత్తులు అవ్వడం ఏమిటి తర్వాత నువ్వు చెప్పి అర్థం అంటే ఎవరికి చెప్పాలి సత్తు అసత్తు తేడా తెలియని వాడికి చెప్పాలి నేను సత్వ సత్తు విభాగం బాగా తెలుసున్న వాళ్ళ కాబట్టి నీ ఆర్గ్యుమెంట్ తప్పు అని పూర్వపక్షం అంటున్నాడు అని చెప్తా ఆశామోదక తృప్తా ఏ ఏ చెపార్జిత మోదకా మోదకం అంటే లడ్డు కొంతమంది ఏం చేశారంటే పది మంది కలిసి ఈ లడ్డూని భావన చేసి తిన్నట్టుగా భావన చేసి సంతోషించారు ఆశామోదక తృప్త ఏ ఆశ ఉంటే మనసులో అలా ఆశ ఆశ ఆశించటం దీని మీద ఒక పాట ఉంటుంది ఈ పాటని కోరస్లో పాడతా హిందీలో పాడేవాళ్ళం మేము కాయితే సో దీన్ని తెలుగులో దానికి మోదక అంటున్నాడు కనుక కవి లడ్డూ తిందామా లడ్డూ తిందామా మనందరం కలిసిమెలిసి లడ్డూ తిందామా నేను ఉంటే ఓ కవిత ఇప్పటికిప్పుడు తింటున్నాను కిస్మిస్లు జీడిపప్పులు వేసి కమ్మని నేతితో చేసిన లడ్డూలు అందరం కలిసి తిందామా పుల్లారెడ్డి గారి లడ్డూలు తిందామా మనందరం తిందామా సాయంకాలం టిఫిన్ తినేటైము చాలా ఆకలిగా ఉంది కూడా ఇంకా భోజనానికి చాలా అందరం కలిసి పుల్లారెడ్డి గారి లడ్డూలు తిందామా మనందరం తిందామా అక్కడికి రెండు పద్యాలు మన మిత్రులు రోజు ఎప్పుడు లడ్డూలు తెచ్చే మన మిత్రులు మిఠులగా తెచ్చే ఉంటారు తెచ్చిపోయి లేకపోయినా తెచ్చినట్టుగా భావన చేసి మనందరం లడ్డూలు తిందామా తిందామా వీళ్ళు ఆశామోదక తృప్త ఏ ఏ చెపార్జిత మోదకా ఇంకో గ్రూప్ వాళ్ళు ఉన్నారు మనం ఈ గ్రూప్ వాళ్ళం ఈ ఆశామోదక తృప్తా గ్రూప్ వాళ్ళం ఇంకో గ్రూపు వాళ్ళు ఉన్నారు వందల మంది కింద ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే పుల్లారెడ్డి వాడికి పంపించి తెప్పించారు శుభ్రంగా కూర్చుని భోజనం చేస్తున్నారు ఏచ ఉపార్జిత మోదకా ఇప్పుడు మన మోదకాలకి వాళ్ళ మోదకాలకి ఏమైనా భేదం అండి భేదం ఏమిటి భేదం అంటే రసవీర్య విపా మనం పాత లడ్డూ పాట ఎంతసేపు పాడినా మన నా నోట్లో రుచిలో ఏమైనా మార్పు సేపు ఏమైనా ఉంటున్నా ఏము తర్వాత ఎంతసేపు ఒక రెండు తిందాం రెండు రెండు తిందాం మూడు రెండు తిందాం అని ఎంతసేపు పాడుకున్నా పాటలో మూడన్నా నాలుగన్నా ఎన్నన్నా ఆకలి అలాగే ఉంటుంది వీర్యము అంటే శక్తి ఏమి రాదు విపాక రాత్రి మీరు పడుకుని అనుకోండి అరిగి జీర్ణమయ్యి మీ రక్తంలో ప్రభుత్వం వచ్చేటువంటి సందర్భం ఏదైనా అజీర్తి చేసే అవకాశం ఏమైనా ఉందంటే విపాకము అంటే జీర్ణం ఆదిశుద్ధం చేత ఒక తృప్ తృప్తి తిన్నప్పుడు కలిగేటువంటి ఒక సంతృప్తి అది కూడా మనకి కలిగే అవకాశం లేదు రసము వీర్యము విపాకము సంతృప్తి ఈ నాలుగు కూడా మనకి లేవు వేరే కింద వాళ్ళు తెచ్చుకుని తిన్నారే రసము వీర్యము విపాకము సంతృప్తి ఉన్నాయి ఎందువల్ల ఎందువల్లంటే వాళ్ళ మోదకాలు సత్ మన మోదకాలు అసత్ ఇప్పుడు నువ్వేమంటున్నావు ఈ సతసద్విభాగం ఏమీ లేదన్నావు ఎందువల్ల ఈ సత్తు అసత్తు కనుక కట్టకట్టేసి ఒకే కేటగిరీలో పాడేసి ఈ కేటగిరీ స్వప్నతుల్యము అని అన్నట్లయితే స్వప్నం అసత్తు కనుక ఇవి అసత్తులు అసత్తులు ఎలాగో అసత్తులు కానీ వాళ్ళ సత్తును కూడా అసత్తులు అని సత్తులు కూడా అసత్తులని తేలితే నష్టం ఏమింటే వాళ్ళకి కలిగిన రసవీర్య విపాకాదుల ఎందు మనకు కలిగిన రసవీర్య విపాకాదులూ సమానత్వం వచ్చి పడుతుంది రసవీర్య విపాకాది తుల్యం తేషాం ప్రసజ్యతే కాబట్టి సత్ మోదకాలకి అసత్ మోదకాలకి రసవీర్య విపాకాదులు సమానము అని తేరుతారు ఎందుకంటే సదస విభాగం ఉన్నట్లయితే ఆ రసవీర్య విపాకాలు వేరు ఇక్కడ రసవీర్య విపాకాలు వేరు అని మనకి విభాగం వ్యవస్థ ఉంటుంది కానీ మీరంతా కూడా హృణక్కి అని తేల్చి చెప్పినట్లయితే అక్కడుండే రసవీర్య విపాకాలు ఇక్కడుండే రసవీర్య విపాకాలు ఒక్కటవ్వాలి విజయమైపోవాలి అలా అవుతున్నాయండి అవుతా లేదు కాబట్టి మీ ఆర్గ్యుమెంటు ఏమీ బాగులేదు సదసద్వి భాగ అభివృద్ధి అనుభవం కాబట్టి మొత్తం జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే సర్వము అసత్వం చేర్చడానికి మేము ఒప్పుకోము జాగ్రత్త అవస్థలో కొన్ని సత్తులున్నాయి కొన్ని అసత్తులు ఉన్నాయి అసత్తులు అసత్తులుగా అంగీకరిస్తాం సత్తు మాత్రం అసత్తు కంటే భిన్నమే వేరే స్వప్నావస్థలో అన్ని అసత్తులే కాబట్టి జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సర్వసామ్యము వస్తారు కాదు దానికి సిద్ధాంతం తింటున్నారు స్వప్న వృత్తా అవి వృత్తి అంటే అవస్థ స్వప్నావస్థలో కూడా మీరు స్వప్నం చూస్తున్నారండి స్వప్నంలో మీరు ఇప్పుడు ఈ పాఠం విన్నారు పాఠం విని ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయారు స్వప్నం కనుక్కున్నారు స్వప్నం కంటే అక్కడ ఈ అక్కడ ఈ మోదకాల నుంచి మీరు పాట పాడుతున్నారు అక్కడ మోదకాలు మోదపోతే లడ్డు లడ్డూ పాట పాడుతున్నారు మీరు ఆ పాడే పాటకి పాటలో విషయమయ్యే లడ్డూ అది అంతఃప్రజ్ఞయ బహిష్ప్రజ్ఞయ అంతఃప్రజ్ఞ ఎందుకని అంతః చేతస కల్పితం మనస్సులో లోపల మనస్సులో తప్పిస్తే అది కంటితో చూసి ఇదిగో అన్న లడ్డూ కాదు కేవలము ఆశామోదకం ఆశ అంటే అర్థకల్పితం మనస్సులో కల్పించుకున్న లడ్డు కాబట్టి దాన్ని ఏమనాలి అసత్ అనే అన్నారు కాబట్టి మీరు కలగంటున్నారు కలలో లడ్డూ పాట పాడారు పాడి ఈ లడ్డూ మీరు పాడిన పాటలో విషయమేమిటి లడ్డు ఎటువంటి లడ్డు మానస్ మానస కల్పితములైన లడ్డు కాబట్టి ఆ లడ్డూల్ని ఏమని మనం క్యాటగరైజ్ చేయాలి అసత్ ఈ లోతులో పక్క వాడికేసి చూశారు కళలోనే విటింది డ్రీమ్ వాడు చూశారు వాడు లడ్డూ తింటున్నాడు బహిష్చేతో గృహీత అది కూడా మనస్సుతో ఇంద్రియము ద్వారా బాహ్యమునందలే లడ్డూని మీరు దర్శించారు అప్పుడు ఏమంటారు అది సత్ లడ్డు అని కాబట్టి కళలోనే సత్ అసత్ విభాగం దృష్టం వైత్యమేతలో కాబట్టి మీరు జాగ్రత్తలో స్పెషల్గా సత్వసత్త విభాగం ఉందని అని మీరు అంటున్నారే జాగ్రత్తలో ఉంది సరే స్వప్నంలో కూడా ఉంది ఉందంటారా స్వప్నంలో సత్సత్తభాగం ఉంది కదా ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నా స్వప్నంలో పాట పాడుకుంటూ ఊహించుకున్న లడ్డూలకి స్వప్నంలో ఎదరవాడు తింటూ ఉండగా చూసినటువంటి యథార్థమైన లడ్డూలకి వీటినైతే మీరు స్వప్న దృష్ట్యా అసత్వ సత్వను విభాగం చేసి పెట్టారో ఈ రెండింటికి మిథ్యాత్వంలో ఏమైనా భేదం ఉందా లేకపోతే రెండు సమానంగా మిథ్యేనా రెండు సమానంగా విత్య ఏతయోహ వైపక్ష్యం దృష్టం ఏతయోహ ఈ రెండు ఏతయోహ అంటే వివచనం ఈ రెండింటికి కూడా వైత్యం అంటే మిథ్యాత్వము అంటే అసత్వము లేకపోతానే లక్షణము దృష్టం ఇవి తెలుస్తూనే ఉంది కదా అర్థమైందన్నంతవరకు భాష స్వప్నముతావీ స్వప్నస్థానే అంతశ్చేత మనోరథ సంకల్పితం మీరు స్వప్నస్థానంలో ఉండాలంటే కలగడుతూ ఉన్నారు కలగడుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఇలా ఏకాంతంలో కూర్చుని ఆ మనస్సులో మనోరథం మనోరథం అంటే మన మానసిక కల్పనకే మనోరథము అంటే మనస్సులో వీడి మనస్సు అనే రథంతో ఎక్కడికో పోయాడు మనస్సు అనే రథంతో పుల్లారెడ్డి షాప్కి వెళ్ళి మనస్సుతోటే ఆ లడ్డు తీసేసుకుని ఆ లడ్డు ఎంజాయ్ చేసేస్తున్నాడు భావనతో అది మనోరథం అంట సో అంతశ్చేత మనోరథకల్పితం ఈ మనోరథ శబ్దాన్ని భాగవతంలో ప్రహ్లాదపాఖ్యానంలో వస్తుంది మంచి శ్లోకం ఎందుకంటే ఆ శ్లోకం ఎంతో సుందరంలో ఎలాగంటే హరావర్త ఇతో మహద్నా మనోరథే నాసతి ధావతో బహి సో ఎలాగడతారుంచేచన యస్తి భక్తి భగవచ్చకించైతే శ్రీహరియరు అకించనా భక్తి అంటే నిష్కామైన భక్తి ఉంటుందో సర్వే గుణ సమాసతేసు అసూరా అంటే ఓ అసుర బాధుల తక్తి హృదయంలో అన్ని సద్గుణాలు నెలకొంటాయి అది ఫస్ట్ హరౌ అభక్త్య శ్రీహరియందు భక్తి లేనివాడికి హుతో మహద్గుణ మహాత్ముల నుండే అద్వేష్టాసు భూతానా గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి కావు ఎందుకంటే మనోరథేన అసతి ధావత ఈ శ్రీహరియను భక్తి లేనివాడు మనస్సనే రథాన్ని ఎక్కి బయట ప్రపంచంలో ఎటువంటి ప్రపంచము అసతి నిశ్చయైన ప్రపంచంలో ధావత పరిగెత్తితో ఉంటాడే వాడికి మహాగుణాలు సత్పురుషుల గుణాలు వాటికి ఎక్కడికి వస్తాయి అని అంటే కాబట్టి మనోరథము అంటే ప్రాపంచిక విషయాలతో సంకల్పిస్తూ ఇంద్రియము బాహ్య విషయము ఏముండదు అందుకే మనస్సులో మనస్సులోనే మీరు భావన చేసుకుంటూ ఉంటారు కలగంటున్నాడు కళలో చోట కూర్చున్నా కూర్చుని కళలో ఇదంతా కూడా స్వప్నంలోనే స్వప్నం తవు కూర్చుని మనోరథంతో అంటే మానసికమైన కల్పన చేసుకుంటూ కూర్చున్నా కూర్చుని వాడు చేతను మనస్సు చేత కళలో కల్పించబడే విషయం ఏదైతే ఉంటుందో అది ఏదవుతుంది సత్త అవుతుందా అసత్ అవుతుందా స్వప్నంలోనే అసత్ అసంగతి వాడికి తెలుస్తూ ఏదో లడ్డూ లడ్డూ అని పాట పాడడం లడ్డూ లేదని అమహం లేదని అనుకుంటాడు కూడా అలా వస్తాయి కళలో మీరు ఈ పాఠం విని విని విని దీన్నే భావన కొంచెం కాలప నిద్రపోతే వస్తుంది కాబట్టి ఆ కళలో అదే అసలు సంకల్పానంతరం స్వప్న సమకాలమేవా అదర్శ దేవుడిని అసత్త ఎందుకన్నారు అంటే మనస్సుతోటి లడ్డూను సంకల్పించాడు ఆ లడ్డూ సంకల్పించి కళ్ళు తెరిచి చూశాడు స్వప్నంలోనే స్వప్న సమకాలమే ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చాడని మీరు అనొద్దు స్వప్నం నుంచి బయటకు వస్తే ఏమీ లేదు అది ఎలాగో ఉంది స్వప్నంలోనే ఆ స్వప్నంలోనే ఆ సంకల్పం పూర్తయింది ఆ మనస్సులో అలా భావన చేయడం మానేశాడు మానేస్తే ఎదురుకుండా లడ్డూలు ఏమన్నా ఉంటాయో ఉండవు అదనుషు కాబట్టి అయ్యో లడ్డూలు లేవో నా మొహం లేదు ఏదో ఇంకేం ఊహ చేసే పాట పాడేది తప్పిస్తే లడ్డూ లేదు ఏమీ లేదు అనే స్వప్నంలోనే అనుకుంటున్నాడు కనుక ఆ లడ్డూలు అవి ఆసక్తి ఓకే స్వప్ త్రైవ స్వప్నే బహిష్ేతా గృహీతం చక్షురాజిద్వారేణం ఘటాది అదే స్వప్నంలో స్వప్న సమకాలంలోనే స్వప్నం నడుపుకోండి కానీ వాడే బయట చూశాడు బహి గృహీతం బయట ఉన్నదిగా తెలుసుకున్నాడు చేతసా గృహీతం మనస్సుతోనే తెలుసుకున్నాడు స్వప్నంలో చిత్రం ఏంటంటే కేవలం వీడికి మనస్సు ఒక్కటే ఉంటుందని మీరు అనుకోవద్దు దేహం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఉంటాడు వాడికి కళ వస్తుంది అంటే పుట్టు వాడి కళ కాదు నేను మధ్యవేపు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏదో క్యాటరాక్టో అయితే గ్లూట్రోమా ఏదో వచ్చి చూపిపోయింది అనుకోండి చూపిపోతే వాడికి కలొస్తుంది వాడికి రూపజ్ఞానం ఉంది కదా ఆ రూప సంస్కారాలు అక్కడ ఆ కళలో వాడికి అన్ని కళ్ళు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కళలో దేహం ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి అన్నం ఉంటాయి మనస్సు అయితే మామూలుగా జాగ్రత్త అవస్థలో ఒక ఇంద్రియం లోపం ఉందా ఉండొచ్చు కానీ కళలో ఏ లోపం ఉండాల్సిన అవసరం కళలో అన్ని నిండాగానే కలొస్తుంది కాబట్టి చక్షురాది ద్వారేనా ఉపలభ్యమానం ఘటాది వస్తువు చే చక్షుంద్రియంతో చూస్తున్నాడు చెట్టు వింటున్నాడు చెవితోటి ఈ విధంగా ఘటము అనే వస్తువుని చూసే స్వప్నంలోనే చూసి ఘటము ఉంది అనే అనుభవమే స్వప్నంలో కాబట్టి ఇదంతా స్వప్నమే ఇప్పుడు ఈ స్వప్నంలో ఉండే లడ్డూకి ఈ స్వప్నంలో ఉండే ఘటానికి తేడా ఉంది కదా ఏమిటి తేడా స్వప్నంలో ఉండే లడ్డూ అసత్ మానస కల్పన స్వప్నంలో వీడు కంటితో బయట కనబడుతూ ఉన్నటువంటి ఘటం సత్ ఈ విధంగా మనకి వ్యవస్థ సద నువ్వు చెప్పిన సదసత్ విభాగం స్వప్నంలో స్పష్టంగా ఉన్నది ఓకే ఏమం అసత్వమితి నిశ్చితే సదసద్విభాగో దృష్ట కాబట్టి మొత్తం స్వప్నాన్ని గురించి ఇప్పుడు నేను ఒక ప్రశ్న చదువుతాను మొత్తం స్వప్నం ఇది సత అసత అసత అసత్త నిశ్చయించబడిన స్వప్నంలో కూడా సదసద్విభాగం ఉందా లేదా కాబట్టి ఇచ్చిన కర్మం ఏంటంటే స్వప్నం ఉన్నంతసేపు సదసద్విభాగం ఉంటుంది ఇది అంతా అసత్తం తెలియదు స్వప్నం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తెలుస్తుంది ఏమని ఇది అంతా అప్పుడు వాటిని కాలలు పట్టుకునే ఆమె పెద్ద మనిషి అంతా అసత్ అంటావు స్వప్నం చూస్తున్నప్పుడు సదస్వత్ విభాగం ఉందా లేదా అని మీరు అడిగితే ఏమే మాట్లాడతావా స్వప్నం చూస్తున్నప్పుడు ఉంది సదస్వత్ విభాగం కానీ నీకేమర్థమైనట్టు స్వ సదస్వద్విభాగం ఉన్నా కూడా ఆ స్వప్నం అసత్తే అని అనుకున్నా అని తెలిసిందా లేదా తెలుసుకుంటారా లేకపోతే ఏమైనా స్వప్నంలో సదస్వత్ విభాగం ఉంది కాబట్టి స్వప్నంలో కొంత సత్యం కొంత అసత్యం అని ఆమె అలాంటి నిర్ధారణకు వస్తారా అలాంటి నిర్ధారణకి ఏం రాదు కాబట్టి సదసద్విభాగం ఉండి ఇది కూడా ఇన్స్పైర్ ఆఫ్ సదస్ద్విభాగ స్వప్నావస్థ అంతా కూడా అసరాధ అంతేగాని కొంత పర్సంటేజ్ సత్తు కొంత పర్సెంటేజ్ అసత్ అనేది లేదు